వదునారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము తొమ్మిదవ అధ్యాయంలోని పన్నెండు పదమూడు శ్లోకాల్లో దైవీ ప్రకృతి ఆసురీ ప్రకృతి అని సూక్ష్మంగా చెప్పిన విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు మంచికి చెడుకు జరిగే సంఘర్షణ అన్ని సంస్కృతుల్లో మతగ్రంథాల్లో సాహిత్యంలో ఇంకా విభిన్న రీతిల్లో వర్ణించడం చూస్తుంటాం మంచిని దైవీ శక్తులని చెడుని రాక్షస లేదా ఆసురి శక్తులని పిలవడం పరిపాటి ఈ అధ్యాయంలో చెప్పినవన్నీ సాధన విషయాలు అనగా బ్రహ్మజ్ఞానం కోరేవాడు సంపాదించాల్సిన దైవీ సంపత్తు ఎలాంటిది వర్జించాల్సిన వదిలివేయాల్సిన ఆసురీ సంపత్తు ఎలాంటిది అని విషయం బ్రహ్మజ్ఞానం ఆశయంగా కర్మ మార్గంలో ఉన్నవారు అలవరుచుకోవాల్సిన సద్గుణాలు ఇక్కడ చెప్పబడ్డాయి ఈ అధ్యాయంలో కూడా మొత్తం శ్రీకృష్ణుడి వచనాలే అర్జునుడి ప్రశ్నలు లేవు ఇరవై నాలుగు ఈ అధ్యాయం మొదటి ఐదు శ్లోకాల్లో దైవీ సంపత్తు ఆసురీ సంపత్తులను వివరిస్తుంది ఆరవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు ఆసురీ సంపత్తు కలవారి ప్రవర్తనను వివరిస్తుంది ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగవ శ్లోకం వరకు సాధకుడు ఎలా ఉండాలి అని శ్రీకృష్ణుడి సూచన దైవీ సంపత్తు ఒకటి నుండి మూడు శ్లోకాల్లో చెప్పిన విషయాల్లో వరుసగా అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి दान दमह, यज्ञ स्वाध्याय तपह, आर्जव अहिंसा सत्यम अक्रोधह, त्यागह, शाति अपैशुनम दया अलौलु मदवि अचापल तेजह, क्षमा धुति शौचं अद्रोहह, नातिमानिता, पैरव आरुणल దైవీ సంపత్తును అనుసరించి జన్మించిన వాడికి ఉంటాయి అభయం ఇది వేదాంత శాస్త్రంలో ముఖ్యమైన పారిభాషిక పదం జ్ఞాని అభయాన్ని పొందుతాడు అని సిద్ధాంతం జ్ఞాని ఎవరినీ ద్వేషించడు కనుక ఎవరి వల్ల భయము లేదు అని లౌకిక అర్థం శాస్త్రీయంగా చెప్పాలంటే బ్రహ్మాత్మ భావంలో ఉన్నవాడు అంతటా బ్రహ్మను చూస్తాడు అందువల్ల భయం అనే భావనే ఉండదు సత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి వస్తువులపై అపేక్ష లేదు కావున అంతఃకరణంలో నిర్మలత్వం జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానమనగా శాస్త్రీయంగా తెలుసుకున్న బ్రహ్మజ్ఞానం పరోక్ష జ్ఞానం దానితో యోగమంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అపరోక్ష జ్ఞానం పొందడం దీనిలో వ్యవస్థితి అనగా స్థిరంగా నిలచి ఉండడం దానం పుణ్యం కొరకు కాకుండా కేవలం చిత్త నైర్మల్యం కోసం కర్తవ్య చేసే దానం దానం ఎంతో వినయపూర్వకంగా ఇవ్వాలని శృతి డమహ ఇంద్రియ నిగ్రహం యజ్ఞం నాలుగవ అధ్యాయంలో చెప్పిన విస్తారమైన అర్థం గ్రహించవచ్చు అలాగే గృహస్థులకు విధించిన పంచ మహాయజ్ఞాలు దేవ పితృ మనుష్య భూత స్వాధ్యాయ యజ్ఞములు దేవతలను పూజించడం పితరులను పూజించడం అతిథి సత్కారాలు చేయడం ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం వేదాధ్యయనం చేయడం ఈ ఐదు నిత్య కర్మలు విధిగా చేయవలసినవి వీటి వల్ల మనిషి సిద్ధి పొందుతాడు మహాయజ్ఞయ్ఞ బ్రాహ్మీయం క్రియతే తను ఈ యజ్ఞాల వల్ల వచ్చే అంతఃకరణ సంస్కారం వల్ల బ్రహ్మజ్ఞానానికి అధికారం కలుగుతుంది అని అర్థం స్వాధ్యాయం తనకు విధించిన వేదశాఖల్ని అధ్యయనం చేయడం తపహ దీన్ని గురించి పదిహేడవ అధ్యాయంలో వివరించబోతున్నాడు ఆర్జవం రుజుస్వభావం అహింస ప్రాణులను పీడించకుండా ఉండడం సత్యం త్రికరణ శుద్ధి మనస్సు ఆకు కర్మ మూడింటిలో ఒకే తీరుగా ఉండడం అక్రోధ మానవమానములయందు ఓర్పు అని పై అధ్యాయాల్లో చెప్పినది త్యాగ ధనాన్ని గూర్చి పైన చెప్పారు కావున ఇక్కడ సన్యాసమని అర్థం చెప్పారు శాంతి హీ శనగా మనో నిగ్రహం దీనివల్ల కలిగే మానసిక సుఖం అపైశునం పైశునం అంటే చాడీలు చెప్పడం అది లేకపోవడం అపైశునం దయా దుఃఖంలో ఉన్న ప్రాణులందు కృప అలోలుప్తం ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేకపోవడం मारदव मृद स्वभाव हरीहि लज्ज चुर्म चेयड़ा की भय मं कर्मलू आचर लेको लज्ज आचापल चपल स्वभाव लेको स्थिरंगा स्थिर उम तेज प्रगलभत अनगना पनी चुरकदनम बुद्धि सूक्ष्म క్షమపై చెప్పిన అక్రోధం ఎదుటివాడి దురహంకారాన్ని సహించడం ధృతి పట్టుదల దేహేంద్రియాలను అదుపులో పెట్టుకోగల శక్తి దేహేంద్రియాలు బలహీనంగా ఉన్నదాన్ని సహించగలిగే స్వభావం శౌచం ఇది శారీరం మానసికం బాహ్య ఆభ్యంతర శౌచాలని కూడా అంటారు బాహ్య శౌచం స్నానాధికం వల్ల అంతఃశౌచంపై గుణగణాలను అలవరుచుకోవడం వల్ల చిత్త నైర్మల్యం పొందడం నిత్యకర్మైన సంధ్యావందనంలో సహ్యాభ్యంతర శ్రుచి అని చెబుతుంటాం నిత్యమేది అనిత్యమేది అని చింతించడం వల్ల మనో మాలిన్యాన్ని తొలగించుకోవడం మనశౌచం అద్రోహ హింసించకపోవడం నాతి తన్ను తాను పూజనీయుడిగా భావించడం అతిమానిత అది లేకపోవడం పై ఇరవై ఆరు గుణాలు దైవీ సంపత్తును అనుసరించి జన్మించిన వాడికి ఉంటాయి ఆసురీ సంపత్తు దంభ ధర్మధ్వజిత్వం అన్నారు నేను ఇంత పెద్ద ధార్మికుణ్ణి అని ధ్వజం జెండా పట్టుకొని చెప్పుకోవడం దర్పహ విద్య వల్ల బలం వల్ల ధనం వల్ల కలిగే పొగరు క్రోధ హింస స్వభావం పారుష్యం మాటల్లో పరుషతనం ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడడం అజ్ఞానం ఏది చేయదగినది ఏది చేయకూడనిది అనే విషయంలో మోహం చెంది ఉండడం కృష్ణుడు తనను ఏ తరగతికి చెందినవాడిగా భావిస్తున్నాడో అని అర్జునుడికి సందేహం కలుగుతుందేమోనని నీవేం చింతించకు నీవు దైవి సంపత్తులో పుట్టావు అంటాడు శ్రీకృష్ణుడు ఐదవ శ్లోకం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ మాపదం దైవీం అభిజాతోసి పాండవ దైవీ సంపత్తు మోహానికి దోహదం చేస్తుంది ఆసురీ సంపత్తు జీవుణ్ణి మరింతగా బంధిస్తుంది ఈ రెండింటిని సంపత్తుగా వర్ణించడం వల్ల ఇది జీవుడి ఉన్న నిధిగా గమనించాలి దైవీ సంపత్తు అనే నిధి ఎక్కువగా ఉన్నవాడు జ్ఞాన మార్గంలోకి రాగలడు ఆసురీ సంపత్తులో ఉన్నవాడు జ్ఞానమార్గానికి దూరంలోనే ఉంటాడు దేవతలు असुरलूवर दव भूतसर्गौ लोके दईव आसुर एव प्रोर पार्थ मे शृणु आरवश सृष्टि रेडू रका देवतु राक्षसलू आनी श्लोका బృహదారణ్యకోపనిషత్తులో ద్వయాహ ప్రజాపత్యాహ ఒకటి మూడు ఒకటి అనే మంత్రంలో ప్రజాపతికి రెండు రకాల బిడ్డలు దేవతలు అసురులు అన్నారు శాస్త్రాలను అభ్యసించి ధర్మ నియమాలు పాటిస్తూ ప్రకాశించువారు ద్యోతనాత్ ప్రకాశించడం వల్ల దేవతలు అలా కాకుండా ప్రత్యక్షంగా చూచినదే సత్యము కంటికి కనబడనిది అసత్యము పుణ్యం పాపం కనిపించేవి కావు ఎంతో చిన్నది జీవితం అని ఇంద్రియాలలో రమించువారు అసుషు ఇంద్రియాలలో రమంతే రమించు కావున అసురులు వీరే అప్పుడప్పుడు క్రూరస్వభావం కలిగితే రాక్షసులు అనిపించుకుంటారు మరి మనుషులు ఎవరు అదే బృహదారణ్యకు ఉపనిషత్తు త్రయాహ ప్రజాష్యా అసురా ఐదు రెండు ఒకటి అని మూడు రకాలుగా చెప్పారు వీరు ముగ్గురు బ్రహ్మవిద్య తండ్రి అయిన ప్రజాపతి వద్దకు వెళ్లారు ఆయన కేవలం ద అన్న దేవతలు ద అనగా దమం అనగా ఇంద్రియ నిగ్రహం చెప్పాడు అనుకున్నారు మనుష్యులు ద అనగా దానం మనం దానం చేయడం లేదు కావున దానం చేయమన్నాడు అనుకున్నారు అసురులు ద అనగా దయధ్వం అనగా దయచూపండి మనం ప్రాణుల పట్ల దయచూపడం లేదు కాబట్టి ఆయన మనకు భూత దయ గురించి చెప్పాడు అనుకున్నారట మనిషికి కేవలం దానం మాత్రమే చెప్పారు కదా అని మనం భావించకుండా వ్యాఖ్యాతలు దీన్ని వివరిస్తూ ఈ ముగ్గురు వేరు వేరు కాదు మనుష్యురే ఈ మూడును అని వివరించారు మనుషుల్లోనే ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉండి మిగతా సద్గుణాలు ఉన్నవారు దేవతలు లోభం ముఖ్యంగా కలవారు మనుషులు హింసప్రధానంగా ఉన్నవారు అసురులు అని వివరించారు శ్రీ మధుసూదన సరస్వతి మరో విషయం వ్రాశారు మనుష్యులే శాస్త్రం ధర్మాధర్మ వివేకం చే సంస్కరింపబడిన బుద్ధి కలవారై దేవతలుగానూ స్వభావ సిద్ధమైన రాగద్వేషాల ప్రాబల్యం ఉన్నప్పుడు అసురులుగానూ ఉంటారు దానం దయా దమం ఈ మూడు మనుషుల గురించి చెప్పినవే అన్నారు ఈ అధ్యాయంలో కూడా ఈ మూడు విషయాలు చెప్పబడ్డాయి ఆసురీ సంపత్తు దైవి సంపత్తును మూడు శ్లోకాల్లో వర్ణించి ఆసురీ సంపత్తును పన్నెండు శ్లోకాల్లో ఈ అధ్యాయం వర్ణిస్తుంది వైద్యశాస్త్రంలో ఆరోగ్య వర్ణన తక్కువగా ఉంటుంది రోగాల వర్ణనే ఎక్కువగా ఉంటుంది మందు తీసుకోవడం వల్ల స్వస్థత మళ్ళీ స్వంత స్థితిని పొందడం లభిస్తుంది కొత్తగా పొందేది ఏదీ లేదు కొత్తగా వచ్చిన రోగాన్ని వదిలించుకోవడమే స్వస్థత అందుకే వ్యాఖ్యాతలు వీటిని వదిలించుకోవాల్సిన రోగాలుగా వర్ణించారు అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి ప్రవృత్తి నివృత్తి ఎరుగరు एडवश्लोक प्रवृत्तिवृत्ति जानुरासुरा न ना शौच नाचारो ना न ना सत्यं तुते धर्मी अरुर शौचं आचार सत्यं उ ప్రపంచం యాదృచ్ఛికంగా ఏర్పడినది దీనికి ఒక నియామక శక్తి లేదు ధర్మాధర్మ వ్యవస్థ అంటూ ఏమీ లేదు అని భావిస్తారు కేవలం కామం స్త్రీ పురుష సంయోగం వల్లనే సృష్టి నడుస్తున్నది అని భావిస్తారు ఇది లోకాయతులు అనబడే చార్వాకుల దృష్టి పై దృష్టి వల్ల ఉగ్ర కర్మల్లో ప్రవర్తిస్తుంటారు प्रपंचनाशनक पिछेटर श्लोक एता दृष्टिवष्टभ्यनत्मापुद प्रभवर्माण क्षया जगत काम आश्रि दुष्पूर पदवश्लोक पूरीपटा की शक्यं का कोम आश्रि दुष्पूर दंभ मान मदाता मोहादृवा सद्रहा प्रवर्तुचिव्रता దంభ మాన మదాన్మిత దంభం పైన చెప్పబడింది మానం అభిమానం ఆత్మాతిశయం తనను గొప్పవాడిగా భావించడం మదం అనగా కొవ్వు వీటితో కూడినవారు పై కారణాల వల్ల సత్యాన్ని చూడలేరు చెడునే స్వీకరిస్తూ అశుచివ్రతులై ఉంటారు అశుచివు రతులు అనే శబ్దానికి దుష్టశక్తుల్ని ఆరాధిస్తూ వామాచారంలో శ్మశానాల్లో సాధన చేయడం లాంటివి చేస్తుంటారని ఒక వ్యాఖ్యాత వివరించారు తమ యోగక్షేమాల గురించి చచ్చే వరకు చింత చేస్తుంటారు నిశిమోగాలే పురుషార్థం జీవితంలో పరమలక్ష్యం అని భావిస్తుంటారు ఆశ అనే పాశించే బంధింపబడి శక్యం కాని లక్ష్యాలకై పాటుపడుతుంటారు కామభోగాల కొరకై అన్యాయంగా ధన సంచయం చేస్తుంటారు కామం క్రోధం ఈ రెండే వీరి ముఖ్య లక్షణాలుగా ఉంటాయి పన్నెండవ శ్లోకం ఆశాపార్బా కామ साधिस्तालोक माप्य मनोरथ्य తిపునర్ధనం ఈ శత్రువును ఇప్పుడు హతం చేశాను ఇతరున్నే రేపు హతం చేస్తాను నేనే ప్రభువును బలవంతుణ్ణి సుఖమనుభవించేవాణ్ణి అనే భావనలో ఉంటారు పద్నాలుగో శ్లోకం అసౌ మయాశర్హనిష్యే వరోహమహం భోగి సిద్ధోహం హంభోగిహం బలవాన్సుఖీ నేనే ఆడ్యుడను గొప్పవాడను ఆభిజాత్యం గొప్ప వంశంలో పుట్టుక కలవాణ్ణి నాతో సమానం ఎవరు యజ్ఞం చేస్తా దానం చేస్తా సంతోషిస్తా అని మోహంలో ఉంటారు శ్లోకం ఆజనవానస్తి సదృశో మయాేదిష ఒకదానిపై మనసు నిలకడలేక అనేక విషయాలపై వెంటబడి ఉంటారు అందువల్ల ఏది యోగ్యం ఏది అయోగ్యం అనే విషయంలో మోహం చెండి ఉంటారు పదహారవ శ్లోకం అనేక చిత్త విభ్రాంతమోహజాల సమావృత ప్రసక్త కామభోగ పతంతి నరకే మోహం అనే వలలో చిక్కుకొని ఉంటారు ప్రతి నిమిషం మనస్సులోని కల్మషాన్ని పెంచుకుంటూ కామభోగాల్లో మునిగి ఉంటూ నరకాన్ని పొందుతారు ఆత్మసంభావితా శ్లోకం ఆత్మసంభావితా స్తబ్ ధనమానమదాన్వితాంతే నాయ స్థిపూర్వకం తనను తాను గొప్పగా భావించుకునేవాళ్ళు స్తబ్ధ వినయం లేనివారు ధనం అభిమానం మదం నాయి కావున దంభంతో కూడిన వారై నామయ్ఞాలు పేరుకు మాత్రం యజ్ఞాలు శాస్త్రంలో చెప్పబడనివి వీడి గొప్పతనం కోసం కల్పించుకున్నవి చేస్తారు ఈ కాలంలోని ఇలాంటి ప్రముఖుల ఆచరణ ఇక్కడ చూడవచ్చు అహంకారం నేను అనే భావన బలం దర్పం కామం క్రోధం वी आश्री उठा प्लोक अहंकार बल दर्प काम क्रोध्रिता तम लौका इतरलोका उ न దైవీతత్వాన్ని గమనించలేక మంచివారిపై చెడు ఆరోపణలు చేస్తుంటారు ఆత్మశోధన శోధించడం అంటే మలినాన్ని తీసివేయడం భగవద్గీతలో ముఖ్య విషయమని తెలుసుకున్నాం కావున పైన చెప్పిన ఆసురీ సంపత్తును మనసు నుండి తొలగించుకోవడం సాధకుని పని ఆసురీ ప్రవృత్తి గలవాడికి ఎలాంటి ఫలితం ఉంటుంది పంతొమ్మిది ఇరవయవ శ్లోకాల్లో ఇది చెప్పబడింది ఆసురి ప్రవృత్తి గలవారు మళ్ళీ ఆసురి జన్మరణే పొందుతుంటారు పంతొమ్మిదవ శ్లోకం తానహం ద్విశత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామశుభాన్ కొందరు ఇదే సుఖంగా ఉందనుకునే అవకాశం ఉంది కాబట్టి తర్వాతి శ్లోకంలో అలాంటి మోడులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ నన్ను తెలుసుకొనకనే జ్ఞానమార్గానికి దూరంగా ఉంటూ ఇంకా ధమజన్మలు అనగా అక్రిమి కీటకాశి జన్మలు పొందుతారు ఇరవయో శ్లోకము మన రాతను దిద్దుకోవడం ఇక్కడ మధుసూదన సరస్వతి ఒక విషయం వ్రాశారు భగవంతుడు కేవలం ఫల దాత మంచి పనులు కానీ చెడు పనులు కానీ ఎన్నుకోవడానికి మనకు స్వేచ్ఛ ఉంది మన రాతను దిద్దుకోవడానికి స్వేచ్ఛ ఉంది అలాంటప్పుడు దుర్మార్గంలోనే ఉన్నవాడికి వాడి కర్మఫలంగా ఎలాంటి జన్మ ఇవ్వడం అన్నది ఎలాంటి వైషమ్యం పక్షపాతం లేకుండా ఈశ్వరుడు అనే నియామక శక్తి నిర్ణయిస్తుంది ఈ శ్లోకంలో నేను అనే పదానికి కర్మ కర్మఫలదాత అని అర్థం చెప్పారు దేవుడు కర్మ కర్మఫలాన్ని ఇస్తున్నాడు అనడం కంటే కర్మ వాసనలను అనుసరించి జీవుడే ఆ వాసనలకు ఉపయోగించే దేహాన్ని ఎన్నుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి నేటి వక్రభాష్యాలు దైవీ సంపత్తు ఆసురీ సంపత్తు అనేవి మూడు గుణాల వివిధ కలయికల వల్ల మనిషిలో ఏర్పడే స్వభావాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది ఈ సంపత్తు బ్రాహ్మణ వర్ణంలో ఉండవచ్చు మరి ఎవడిలోనైనా ఉండవచ్చు రావణాసురుడు బ్రాహ్మణుడే వేదాధ్యయనం చేసినవాడు లంకానగరమంతా వేదఘోషతో ప్రతిధ్వనించేదని రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయుడు వర్ణిస్తాడు అలాగే వృత్రాసురుడు బ్రాహ్మణుడు ఇంద్రుడు అతన్ని చంపినందుకు బ్రహ్మహత్యాదోషమంటూ ప్రాశ్చిత్తం చేసుకుంటాడు ఉపనిషత్తులపై గానీ భగవద్గీతపై గానీ వచ్చిన భాష్యాలు ఈనాటివి కాదు శంకరుల భాష్యం పదమూడు వందల నాటిది మిగతా భాష్యాలు అదే పరంపరలో వచ్చినవి శంకరుల కంటే ముందున్న భాష్యాలుగాని ఇతిహాసాలు పురాణాలు కానీ దేవాసుర విభజనను పై విధంగానే చేసింది ఈనాడు సమాజాన్ని విడగొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది మేధావులు పై సిద్ధాంతానికి వక్రభాష్యం చెబుతూ దేవతలంటే అగ్రవర్ణాల వారిని రాక్షసులు లేదా అసురులు దళితులని విద్వేషం రెచ్చగొడుతున్నారు ఇది చాలా శోచనీయం నరకానికి మూడు ద్వారాలు కామం క్రోధం లోభం ఈ మూడు నరకానికి ద్వారాలు ఇరవై ఒకటవ శ్లోకం నరక శేదం ద్వారం క్రోధస్త ఈ మూడింటిని ఇది వరకే అక్కడక్కడ వివరించారు మొత్తం మాసు సంపత్త అంతా ఈ మూడింటి వల్ల పుట్టినదే కావున ఈ మూడింటిని త్యజించాలి ఇక్కడ మధుసూదన సరస్వతి ఒక మంచి శ్లోకాన్ని ఉటంకించారు ఇరవై రెండవ శ్లోకం నరకవ్యాధే చికిత్స గత్వా నిరౌషం స్థానం సరుజ కిం కరిష్యతి ఔషధాలు ఉన్న ప్రదేశంలోనే రోగానికి చికిత్స చేసుకోవాలి ఔషధాలు లేని చోటికి వెళ్ళి రోగిష్ఠి ఏమి చేయగలడు అని శ్లోకార్థం మనుష్యం దేహం కర్మభూమి ఇక్కడే రోగ ఇతర దేహాల్లో లేదు అని పదీ పదీ చెప్పబడింది పై చెప్పినట్లు పై మూడు ద్వారాలను త్యసించినవాడు తనను తాను శ్రేయో మార్గంలో నిలుపుకున్నవాడవుతాడు అందువల్ల క్రమేణ జ్ఞానమార్గంలోకి వచ్చి ఉత్తమగతిని మోక్షాన్ని పొందగలడు ఏతైర్విముక్త కౌన్య తమోద్వారై స్త్రి ఆచరత్యాత్మన శ్రేయ తోయాతి శాస్త్రంలో విధించిన దానిని వదిలి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాడు సిద్ధిని పొందడు అలాంటి వాడికి అంటే ఈ లోకంలో సుఖంగాని పరలోకంలో మోక్షంగాని రెండూ లేవు ఇరవై మూడవ శ్లోకం విధిముత్సృతే కామకారోతి న పరాగతి ఇక్కడ అధర్మ మార్గంలో ఉన్నవారు సుఖంగా ఉన్నారు కదా అని సందేహం రావచ్చు खम दुखा दारी तीसदे श्लोका श्रीकृष्णुड़ा अभी अधमजन्म कर्मसम्मतम अर्थम धर्मसम्मतम काम सुखा कल धर्मा, धर्मा की अविद्धम काम ने पदको अ श्रीकृष्णुड़ पैन चपी विषय गुर्त शास्त्र प्रमाण धर्माधर्म विषया शास्त्र प्रमाण दाँ ग्रह कर्मलो अ आखरी श्लोक इवे नस्म्छा प्रमाण ते कार्यावस्थित शास्त्रोक्त शास्त्रे वेद पूर्वभागर कर्मकांड अंदर विधि अनगे निषेधमूर्ष उदाहरण को ब्राह्मणुड़ यज्ञ अने सुरान चेयकूद शास्ति इति शास्त्र అనగా శాసించేది శాస్త్రం వేదంతో పాటు తదనుబంధంగా వచ్చిన స్మృతులు పురాణాలు కూడా శాస్త్రమనే శబ్ద పరిధిలోకి వస్తాయి వీటిలో చెప్పిన దానం దయా అహింస మొదలైన వాటిని అలవర్చుకోవడం వల్ల అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధి కలిగే వరకు శాసించేది శాస్త్రం చిత్తశుద్ధి కలిగి వేదాంత వాక్యాల శ్రవణం తర్వాత సంసతీతి శాస్త్రం అనగా ఆత్మజ్ఞానాన్ని కేవలం సూచించేది శాస్త్రం బాలుణ్ణి మనం ఆజ్ఞాపిస్తాం పెద్దవాడికి సూచిస్తాం అలాగే శాస్త్రం కూడా చిత్తశుద్ధి పొందిన తరువాత శాస్త్రం నీవే ఆ చిత్ స్వరూపుడవు చైతన్య స్వరూపుడవు అని సూచిస్తుంది